్రీగురుభ్యో నమీనాగణపతిహవామహే కవిం కవీనాముపమశ్రమస్తే రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణిశీల సాదన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఓం శబ్దాదేవ్రమిత ఎక్కడైనా ప్రమిత అని దీర్ఘం ఉంటే అది ప్రింటింగ్ మిస్టేక్ ప్రమిత అని ఉండాలి అంటే బ్రహ్మ మాట అనూర్తొస్తుంది ప్రమిత బ్రహ్మ ఏది ప్రమితమో అది బ్రహ్మయే బ్రమితము అంటే మిత మితాకి ప్రా ఉపసరంగా మిత అంటే ఒక విశిష్ట పరిమాణము గలది కొలువబడినది అని అర్థం మాయింగ్ మానే అనే ధాతువు నుంచి వచ్చింది కొలువబడినది కొలిచింది అంటే పొడవు వెడల్పు నిడివి ఇలాంటివి చెప్తే దాన్ని మితము అని మితంగా తినండి అంటే కొలిచి తినండి సో మిత ఈ మితాకే ప్రమిత అదే అర్థం అంటే విశిష్టమైన పరిమాణము మీకు లోకంలో పరిమిత అనే మాట వింటూ ఉంటాం మితాకే పరి అని ఉపసర్గ చేర్చినట్టయితే పరిమిత అదే అర్థం పరిమాణము అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ప్రమితమైనది అంటే విశిష్టమైన నిడివి పొడవు వెడల్పు లోతు గలదిగా చెప్పబడినది అది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మయే అని అలా చెప్పగానే మీకు ఉపనిషత్తులో వాక్యం తెలిసిపోతుంది ఎందుకంటే ఉపనిషత్తులో ఒక చోట అంగుష్టమాత్ర పురుష అని చెప్పారు బొరట బొటనవ్రేలంత ఉంటాడు పురుషుడు అని చెప్పారు అంటే మరి కొలిచినట్లయిందిగా దీంతో కొలుసు పూర్వం వాళ్ళు జానలు మోరలు బెత్తలు వ్రేళ్ళు అలా కొలిచేవారు ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుందంటాడు అంటే వ్రేలే కనుపంత ఉంటుందంట బెత్త ధ్యాన మూర బారీ బార రెండు బారాలు ఈ విధంగా కొలుచుకునేవారు అలా కొలువబడింది అంగుష్ట మాత్ర పురుష ఆ విధంగా కొలవబడిన ఆ పురుష చైతన్యతత్వం ఏదైతే కలదో అది బ్రహ్మయే ఎందువల్ల శబ్దాత్ ఏవా అంటే మామూలుగా వాక్య తాత్పర్యాన్ని నిర్ణయించేటువంటి హేతువులు కొన్ని ఉన్నాయి దాంట్లో శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యా అని ఉన్నాయి ఆ ప్రకరణాన్ని బట్టి దీని అర్థం ఇది అని చెప్తారు ఆ లింగం అంటే బట్టి అర్థం ఇది అని చెప్తారు ఇవేవే అక్కర్లేకుండా శృతి ముఖ్య ముఖ్యార్థాన్ని చెప్పే వచనము అది ఇదేం చెప్పిందనుకోండి ఇంకా మిగతావన్నీ తీసి పక్కన పెట్టండి శృతి యొక్క శబ్దము వల్ల మనం డైరెక్ట్లీ ఇనిక్స్ వర్డ్స్ శృతి చెప్పింది ఈ అంగుష్ట పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మయే అని శృతి చెప్పింది ఆ మాటను బట్టి ఆ శబ్దాన్ని బట్టి అంగుష్టమాత్ర పురుష అని కొలవబడిన అక్కడ మాత్ర అంటే అంగుష్ట పరిమాణ అనర్థం మాత్ర అంటే మాయి మానే నుంచి వచ్చింది అంగుష్ట మాత్ర పురుష అంగుష్టమనే పరిమాణము కలిగినటువంటి పురుషుడు వాడు ఆ పురుషుడు ఎవరో ఇంకెవరో కాదండి బ్రహ్మయే ఎందుకంటే శృతి స్పష్టంగా అలాగే చెప్పింది అని సూత్రం అంగుష్టమాత్ర మధ్య ఆత్మని తిష్టతి ఇది శ్రూయతే చకఠోపనిషత్తులో అలా చెప్పారు మధ్యే ఆత్మని అంటే దేహమునందు ఆత్మ అంటే దేహం ఆ సందర్భంలో సో ఆ మధ్యలో దేహం మధ్య అంటే నేవెల్ కాదు దేహం మధ్య అంటే హృదయం అలా శృతి చెప్పింది ఇది మధ్యభాగంగా తీసుకో ఇది మధ్యభాగానికి ఎక్కి దిగువ మధ్యభాగానికి పైన అలా చెప్పారు శృతిలో ఇదేమి పొడవు చూసే సరిగ్గా సెంటర్ పాయింట్ కాదు సో హృదయస్థానమునందు అనర్థం అంగుష్టమాత్ర పురుష అంగుష్ట పరిమాణము గల అంగుష్టమాత్ర అంటే అంగుష్ట కేవలము అంగుష్టమంతా అని కాదు అంగుష్ట పరిమాణ మాత్రము అంటే ఇంత మాత్రము చాలు ఆ మాత్రం కాదు అది అది పరిమాణము గలది అంగుష్ట పరిమాణము గల గల పురుషుడు పురుషుడు అంటే చేతనస్వరూపుడు పూర్ణుడు అని అర్థం అండ్ మీ మన మీ హృదయంలో మీ స్వరూపం పూర్ణం మీరు పూర్ణులే ఉన్నారు మనకు వచ్చిన ప్రారంభం ఏంటంటే మనం అపూర్ణత్వాన్ని అభ్యాస దానికి అభ్యాసం చేసుకుంటాం నేను అపూర్ణుడను అని వీడు అభ్యాసం చేసుకుని ఉంటాడు అందుకోసం పూర్ణత్వం కోసం ఎక్కడాక్కడా వెతుకుతుంటాడు ఒకడికి ధనమునందు పూర్ణత్వం ఉందని అనిపిస్తుంది ఇంకొకడేమో భోగముల పూర్ణత్వం ఉందని అనుకుంటాడు వాడు లౌకికుడు స్వర్గంలో పూర్ణత్వం ఉందని ఇంకోహోడు అనుకుంటాడు వాడు వైదికుడు కర్మి వైకుంఠంలో ఉందని ఇంకొకడనుకుంటాడు వాడు ఉపాసకుడు నీ హృదయంలోనే ఉందిరా తమ్ముడు అంటే వాడు ఔపనిషద్దుడు ఇది వ్యవస్థ కాబట్టి మీరు అపూర్ణత్వాన్ని నెత్తిన వేసుకోకుంటే చాలు ఇవీ అక్షలేదు మీరు పూర్ణులయ్యే ఉంటారు అపూర్ణత్వాన్ని నెచ్చిన వేసుకోకుండా ఉండాలి అధ్యారోపణం చేసుకోకుండా ఉండాలి అక్కడ శృతి అలా చెప్తోంది ఈ అంగుష్టమాత్ర పురుషుడు ఎవరున్నాడు ఎవ వాడెవడండి మీరే మీరేగా అంగుష్టమాత్ర అంగుష్టమాత్ర అంటే ఎలాగో తెలుసునండి గుండెకాయ ఈ బొటన లోపల పెట్టాలి పెట్టి మూసి ఇలా కాకుండా ఇలా పెట్టాలి ధోనిష్ట్యా వితస్థ్యాంతే నాభ్యముపరి తిష్టతి నిష్ఠ్యా అధ ఈ శాపులకి కింద నాభ్యా ఉపరి నాభికి పైన ఇలా రివర్స్ డైరెక్షన్లో హృదయం మొగలదు ఆ హృదయంలో ఆకాశం ఉన్నది ఆ ఆకాశం ఎంత ఉంటుందో ఇదిగో అంగుష్టం ఉంట ఉంటుంది ఆకాశం అక్కడ మాంసం కాదు అది అంగుష్టం ఎంత ఆకాశం అదే చిరాకాశం అదే అదే అదే నివు అదే బ్రహ్మా తంగుష్టమాత్ర జ్యోతిరివాధూమకీ భూత భవ్య స ఉై త ఆ మంత్రం ఇంకా ముందుకు వెళ్ళే అవని చెప్తోందంటే అంగుష్టమాత్ర పురుషుడు ఉన్నాడే ఈ అంగుష్టమాత్ర పురుషుడు అంగుష్ట పరిమాణము కలిగిన పురుషుడు ఎలాంటి వాడో తెలుసిన జ్యోతిహీ దీపము వంటి వాడు ఎటువంటి దీపము పొగలేని దీపము వంటి వాడు అధూమకహ జ్యోతినివ పొగ ఏదో కామనలు భయములు అది పొగ ఆ పొగ కనుక మీరు అంటే కామక్రోధ లోహమోహమత ఆత్సర్యాదుని ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా పొగ ఆ పొగ లేకుండా మీరు చూసుకుంటే సరిపో దీపం పొగలేని దీపము ఎలా అయితే కేవల ప్రకాశరూపంగా ఉంటుందో అలాగా ఆ పురుషుడు కేవల జ్ఞానస్వరూపుడై ఉన్నాడు ఈ పురుషుడు ఏమిటో తెలుసిన అంటే మాస్టర్ ఓవర్లాట్ దేనికి భూత భవ్యస్య గతానికి భవిష్యత్తుకి ఇక్కడ ఆనంద రత్న ప్రభాకర్ అంటే అంటాడు వర్తమానం కూడా వేసుకో ఉంటాడు గతం భవిష్యత్ అంటే ఇంకా వర్తమానం ఎదుగు వదిలిపెట్టేయాలి అది ఉపలక్షణం దాన్ని కూడా వేసుకోవాలి అంటే గత వర్త భూత వర్తమాన భవిష్యత్తులకు కమాండర్ మాస్టర్ మనం ఎలా ఉన్నాము గతం వల్ల శోకిస్తూ ఉన్నాం గతం గుర్తొచ్చినప్పుడల్లా శోకమే అంతే కదండి గతం గుర్తొచ్చిన మీరు గతం లేకుండా శోకం ఉందా ఆలోచించి చూడండి గతం లేందే శోకం లేదు ఎందుకంటే వర్తమానంలో శోకం లేదు గతంలోనే ఉంటుంది శోకం వర్తమానంలో శోకం అది భవిష్యత్తు లేకుండా భయం లేదు భవిష్యత్తు ఉండాలి అప్పుడే భయం ఉంది లేకపోతే భయం ఉండదు సో ఇది అజ్ఞాన కల్పితమైనటువంటి శోక భయములతో వీడు కానీ వాడు యథార్థస్వరూపం అది కాదు వాడ ఇదంతా కల్పన యథార్థస్వరూపమేమిటి ఈశాన ఈజ్ ది మాస్టర్ ఆఫ్ ప్యాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటే అర్థం ఏంటో తెలుసునండి హీస్ టైమ్లెస్ అని అర్థం కాలము నాకు అతీతమైన తత్వము స ఏవాద్య స ఉష్వ ఉన్నది అది ఏ అంటే అద్వితీయము అని అర్థం ఈవేళ అదే ఉంది రేపు అదే ఉంటుంది అంటే ఇంక రెండోది లేదు అని అర్థం ఇంట్లో ఎవళ్ళు ఉంటారండి నేనే ఉంటాను రేపెవాళ్ళు ఉంటారండి రేపు కూడా నేనే ఉంటాను అంటే అర్థం ఏంటి ఇంకెవాళ్ళు ఉండరు అలాగే ఇక్కడ కూడా ఉన్నది ఆ చైతన్యతత్వమే ఇంకేదీ లేదు మిగతా అంతా కూడా దాన్ని ఎందు భాసిస్తూ ఉంటుంది అది మాత్రమే గలదు అంటే అద్వయము అనర్థం స ఏ వాద్య స ఉష్వ ఏ తద్వై తత్ అది ఇదే నిశ్చయంగా వై అంటే నిశ్చయముగా అది ఇదియే అది ఇది అంటే అర్థం ఏంటి హే నచికేత నువ్వు అడిగేవు కదా దేనుడి గురించి నువ్వు అడిగేవో అది ఇదే నచికేతుడి ప్రశ్నకి సమాధానం అనమాట ఏతద్వై తద్ యముడు చెప్తున్నాడు ఇది ఆమంత్రం త్రోంగుష్టమాత్రురుషశ్రూయతే సం విజ్ఞానాత్మా కిం వా పరమాత్మేది సంశయ ఆ అంగుష్టమాత్ర పురుషుడు ఎవడండి వీడు వీడు విజ్ఞానాత్మయా పరమాత్మయ విజ్ఞానాత్మ అంటే అర్థం ఏంటో తెలుసిన విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి తెలుసుకునేవాడు తెలుసుకున్నడం అంటే పరిచ్ఛిన్నమైన జ్ఞానం ఇది ఘటము ఇది పటము అంటూ తెలుసుకునేవాడు ఇది ఘటమో ఇది పటము అని తెలుసుకునేది బుద్ధి కదా బుద్ధియే బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు దేహాత్మ అంటే దేహమే ఆత్మ అనుకున్నాడు బుద్ధి దేవ బుద్ధియే ఆత్మ అనుకున్నాడు ఇంకో పరిచ్ఛిన్నమైనటువంటి అంతఃకరణం ఏదైతే కాదో దాని చేత లిమిట్ అయి ఉన్నటువంటి వాడు విజ్ఞానాత్మ అంటే జీవాత్మ అర్థం జ్ఞాన జీవాత్మ అంటారు శంకర్లు విజ్ఞానాత్మ అంటారు ఎందుకంటే జీవ ప్రాణధారణే వీళ్ళు లోకంలో జనులు వాళ్ళకి ఏమీ తెలియదు కనుక ఏదేదో మాట్లాడతారు వాడేం తెలిసి ఏమి మాట్లాడడం తెలియదు చెప్తే వెండు అధ్యయనం చేయడు ఏమీ చేయడు మాట్లాడుతూ ఉంటాడు జీవ ప్రాణధారణే ప్రాణమును ధరించుట అనే అర్థంలో వాడతారు ఆ ప్రాణశక్తి ప్రధానంగా జీవశబ్దాన్ని వాడతారు మీరు బుద్ధి ఉపాధి అని చెప్పదలుచుకుంటే విజ్ఞానాత్మ శంకరులు ఎప్పుడూ కూడా విజ్ఞానాత్మ అనే వాడతారు ఎందుకంటే నిత్య జీవితంలో బుద్ధికి వశమై ప్రాణం పనిచేస్తూ ఉంటుంది బుద్ధి చెప్తే కాళ్ళు నడుస్తాయి కాబట్టి ప్రాణం కంటే బుద్ధి ఒక అడుగు పైన ఉంటుంది ప్రాణాయామం చేసినప్పుడు బుద్ధి ప్రాణానికి లోబడి ఉంటుంది అది ధ్యాన కాలంలో యోగం చేస్తే అలా ఉంటుంది యోగం చేయకుండా లోప వ్యవహారంలో బుద్ధియే ఉన్నత స్థానంలో ఉంటుంది వాడే సంసారం ప్రాణశక్తిలో సంసారం ఉండదు విజ్ఞానశక్తిలోనే సంసారం ఉంటుంది బుద్ధి సంసారం ఉంటుంది ఎందుకంటే అజ్ఞానం ఆశ్రయము బుద్ధి అజ్ఞానానికి ఆశ్రయం ప్రాణశక్తి కాదు లైఫ్లో అజ్ఞానం ఉండదు లైఫ్లో చేష్ట ఉంటుందంత ఇన్ని అంశాలు మనస్సులో పెట్టుకుని ఉడికేస్తా మనం జీవాత్మ జీవాత్మ అని అనరు ఎప్పుడైనా వచ్చినా అది ఒక ఎక్సెప్షనల్ యూసేజ్ తప్ప మీకు ఎక్కడైనా కనపడిందా జీవాత్మ అనే మాట ఎక్కడా కనపడదు ఎప్పుడైనా ఓ చోట వస్తుంది మిగతా చోట్ల లేకపోతే పురుష పురుష అంటే ఆ సందర్భాన్ని బట్టి జీవుడైనా కావచ్చు ఈశ్వరుడైనా కావచ్చు పురుష సూక్తము అంటే అది జీవుడి సూక్తం కాదది అది దేవుడు సూక్తం పురుషుడు కానీ వీడికేటి పురుషోత్తముడు అంటే కానీ వాడికి సంతోషం కాదు పురుషోత్తము సూక్తం కాదే పురుష సూక్తం ఎందుకంటే భేద భేద బుద్ధిలో ఉంటాడు ఎనివే అంటే భేదము మిథ్యాన్ తెలిసినప్పుడు భేదవాదిని చూస్తే జాలీనా వస్తుంది లేకపోతే ఓ ముట్టుగా వాడు వినకపోతే ఓ ముట్టుగా వేయాలని నానా అనిపిస్తున్నాను ఎందుకంటే ఇంకేం సో పురుష శ్రూయతే ఈ అంకుష్ట పరిమాణము కలిగిన పురుషుడు గురించి శృతి చెప్తోంది శ్రూయతే అంటే వినబడుతోంది అంటే శృతి చెప్తోంది అని అర్థం ఇప్పుడు ఆ పురుషుడు ఎవళ్ళు విజ్ఞానాత్మయా పరమాత్మయా శంక పూర్వపక్షం విజ్ఞానాత్మ సిద్ధాంతం పరమాత్మ దాని ముఖం చూస్తే తెలియట్లేదా అయితే ద్వైతుల యొక్క పెద్ద దండయాత్ర అద్వైతుల మీద ఏమిటంటే అదిగో అంగుష్టమాత్ర పురుష అని చెప్పారు కదా నువ్వు జీవుడు ఈశ్వరుడు ఒక్కడన ఎందుకు అంటావు నీకు అర్థమైందా పాయింట్ ఇక్కడ పూర్వపక్షాలన్నీ పట్టుకెళ్ళిపోయి వాటికి ముందు ననులోని మాట తీసేసి నైచ తోట సిద్ధాలతో ప్రారంభించే వాట కూడా తీసేసి అది రాసేసుకున్నారు వాళ్ళు పుస్తకాల్లో భాష కొద్ది ఇటు మార్పులు చేసేసి దానికే చెలవలో పలవలో అది రాసేసుకున్నారు ఏమంటే జీవుడు ఈశ్వరుడు అలా అవుతాడండి జీవుడి గురించి శృతి ఏమని చెప్తోంది అంగుష్ట మాత్రం పురుష అని చెప్తాడు ఈశ్వరుడు వ్యాపకుడు అయినా ఎంత బాగా చెప్తున్నాడు నేను అని అనిపిస్తుంది అది ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఇక్కడి నుంచి పట్టుకొచ్చాడు త్ర పరిమాణోపదేశాత్వత్ విజ్ఞానాత్మే ప్రాప్తం అంటే దీనికోసం పెద్ద అతి మీరు పెద్ద కష్టపడిపోనక్కర్లా పరిమాణం చెప్పారుగా పరిమాణ ఉపదేశా అంగుష్టమాత్ర ప్రమిత అంటే పరిమిత అంటే పరిమాణము గలవాడు పరిమాణాన్ని ఉపదేశిస్తోంది శృతి కాబట్టి ఇది విజ్ఞానాత్మే అవుతుంది తప్ప పరమాత్మ కానే కాదు అని పూర్వపక్షం చెప్తున్నారు నహి అనంతమ విస్తారరమాత్మన సంష్ట పరిమాణముపద్యతే అంటే పరమాత్మ యొక్క ఆయామము పొడవు ఎంత ఉంటుంది పరమాత్మ పొడవు అనంతంగా ఉంటుంది పరమాత్మ విస్తారము విస్తారము అంటే వైశాల్యము లేకపోతే ఘన పరిమాణము వాల్యూము వైశాల్యము అంటే ఏరియా ఘన కాబట్టి అది విస్తారం విస్తారం అంటే ఇలా హారింటల్గాను వ్యక్తికల్గాను కూడా వివరి విస్తరించి ఉండొచ్చు కాబట్టి ది వాల్యూమ్ ఆఫ్ ది పరమాత్మ ఎంత ఉంటుంది అనంతంగా ఉంటుంది అనంత ఆయామ విస్తారము కలిగిన పరమాత్మను పట్టుకునే అంగుష్ట పరిమాణము గలవాడు అని చెప్పుట పొసగదు కాబట్టి ఇది పరమాత్మ కాదండి ఇది జీవాత్మ విజ్ఞానాత్మనస్తూ ఉపాధిమ సంభవతి కయాచిత్ కల్పనయా అంగుష్టమాతృత్వం విజ్ఞానాత్మకీ కుదరదు అంగుష్ట మాత్రత్వము విజ్ఞానాత్మకి కుదరదు ఎందుకంటే వీడి దేహం ఈ మనుష్య దేహంలో ఉంటే అంగుష్ట పరిమాణం ఉంది వీడి విజ్ఞానాత్మ పుణ్యం చేసుకుని సూక్ష్మ శరీరం కదా విజ్ఞానం అంటే స్వర్గానికి పోయాడు అనుకోండి అక్కడ దేవతల దేవతల హృదయం అంగుష్ట పరిమాణం ఉంటుందని మీకేం తెలుసు అక్కడ ఇంకా పెద్ద పరిమాణం ఉండొచ్చు తర్వాత వీడు పాపం చేసుకుని దోమో ఎలకో అయి పుట్టాడు అనుకోండి అప్పుడు అంగుష్ట పరిమాణం ఉండనే ఉండదు కాబట్టి జీవుడికి కూడా అంగుష్ట పరిమాణము మాట జీవుడికి వర్తించదు కానీ దానికి ఏదో గతి చూపించాలి కదా అంగుష్టమాత్ర హాని ఉంది కదా కాబట్టి దాన్ని కయాచిత్ కల్పనయా ఏదో ఒకంత కల్పన చేసుకుని అంటే మనుష్య దేహంలో ఉన్నప్పుడు జీవుడు గురించి మాట్లాడుతున్నారు మనుష్య దేహంలో గుండెకాయ ఉంది కదా ఆ గుండెకాయ దృష్టితోటి మాట్లాడుతున్నారు ఆ గుండెకాయ ఎందు ఉండేటువంటి స్పేస్ దృష్ట్యా మాట్లాడుతున్నారు ఆ దృష్టితో అదృష్టమాత్రహాని శృతి చెప్తోంది అని మీరు దాని చుట్టూ ఒకటి రెండు కల్పనలు చేసుకుని దానిని విజ్ఞానాత్మకి సరిపుత్సవచ్చును ఈ పూర్వపక్షం మాట్లాడుతున్నాను నేను విజ్ఞానాత్మకి మీరు సరిపెట్టగలుగుతారు కానీ పరమాత్మని ఏ కల్పనతోటి కూడా పరమాత్మ ఎందు ఈ అంగుష్ఠమాత్రత్వము అన్వయించే ప్రసక్తి లేదు విజ్ఞానాత్మకి ఉపాధి ఇప్పుడు ఈ ఉపాధి అంటే ఈ దేహము దీని ఎందుకు ప్రకటన అవుతున్నాడు ఈ ఈ దేహము యొక్క ఆయుధాయం పూర్తి ఇంకో చూడకపోతే అక్కడ అంగుష్ఠమాత్రత్వం ఉండదు ఇక్కడ మాత్రమే అంగుష్ఠమాత్రత్వం కుదురుతుంది తర్వాత బుద్ధి హృదయస్థానంలో బుద్ధిని స్వీకరిస్తారు అంతఃకరణాన్ని ఇక్కడ స్వీకరిస్తారు వేదాంతులు ఇక్కడ స్వీకరించరు ఇక్కడే స్వీకరిస్తారు వేదాంతుల యొక్క దృష్టి అలాగే ఉంటుంది వీళ్ళు ఎనాటమిస్ట్స్ కాదు ఎనాటమీ వాళ్ళు అయితే ఇక్కడ అంటారు వేదాంత ఎనాటమీ ప్రొఫెసర్ గారికి ఆనందం కలిగిందనుకోండి ఇక్కడ ఉండవు ఇక్కడే అనుకుంటాడు ఎనాటమీ ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడే అనుకుంటాడు ఇక్కడ అమ్మాయి ఎంత బాగుందో అని అనుకోడు ఇలాగే అనుకుంటాడు కాబట్టి వేదాంతులు ఇక్కడే స్వీకరిస్తారు దాని లెక్కది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి ఆ గుండెకాయ దాని రెస్పాన్స్ దానిలో ఉండేటువంటి స్పేసు అది బుద్ధి స్థానంగా వేదాంతులు స్వీకరిస్తారు కాబట్టి అక్కడ అది ఉపాధి ఆ ఉపాధి ఎందు అంగుష్టమాత్రమైన స్పేస్ ఉంటుంది అంగుష్ట పరిమాణము స్పేస్ ఉంటుంది దానికి చిదాకాశము పేరు సో ఆ విధంగా ఉపాధి దృష్ట్యా వీడిని విజ్ఞానాత్మని అంగుష్ట పరిమాణము అని మనం సరిపుచ్చుకోవచ్చును పైగా పురాణం కూడా దీనికి సపోర్టు స్మృతి మహాభారతం పురాణం కాదు ఇతిహాసం దీనికి సపోర్టు ఎది జీవుడే అని చెప్పడానికి స్మృతే అథ సత్యవత పాశబద్ధం వశంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్షయమో బలాత్ అని మహాభారతంలో సావిత్రి ఉపాఖ్యానంలో అలా ఉన్నది సో చెప్దాము అథ సత్యవంతుడు మరణించిన తరువాత సత్యవత కాయాత్ సత్యవంతుని దేహము నుండి పాశబద్ధం యమపాశములచే కట్టి వేయబడినట్టు వశంగతం కర్మకు వశడై ఉన్న అంగుష్టమాత్రం అంగుష్ట పరిమాణము పురుషం పురుషుని యమహాయముడు బలాత్ బలాత్కారముగా నిశ్చకర్ష పైకి లాగెను అని మహాభారతంలో శ్లోకం తెలిసిపోయింది కదండి యముడు పాశాలు వేసి కట్టేసి పైకి లాగాడు అంగుష్ఠమాత్రం గల పురుషుడు వాడు పరమాత్మయా లేకపోతే జీవుడే జీవుడే కదండి పరమాత్మ ఎలా చూడండి ఆ పూర్వపక్షం ఎలా శంకరుల పూర్వపక్షాన్ని శంకరుల పూర్వపక్షాన్ని చెప్పి టైంలో కనుక ఆయన శంకరాచార్యులని మరిచిపోతే ద్వైతులు ఆనంద పట్టలే ఇక అంత బాగా చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పలేరు బాగా అంచేతనే ఈ పద్ధతి చూసి మధ్వాచార్యులు ఏమన్నారంటే ఆ బూర్వపక్షం ఎంత బాగా చెప్తున్నట్టుగా ఆయన ఏమన్నాడంటే శంకరుడికి అప్పుడప్పుడు దెయ్యం పడుతూ ఉంటుంది దెయ్యం పట్టినప్పుడు నోటుకొచ్చినట్ల వదులుతాడు దెయ్యం పట్టకపోతే మటుకు ఆయన క్లీన్ అని చెప్పారు అని రాసుకున్నారు ఆయన ఎప్పుడు దెయ్యం ఇంకా ఇప్పుడు దెయ్యం పట్టలేదు ఇప్పుడు ఆయన క్లీన్ మాట్లాడు దయ్యం తర్వాత పడుతుంది ఇది ప్రాప్తి ఆహార అక్కడ ఇచ్చి పోవడం అక్కడ అది ఏవాడు అంటే రాక్షసుడు ఆ రాక్షసుడి పేరు మణికంఠుడు వాడు మహాభారతంలో వస్తాడు మొత్తం ఆయన అన్నీ చక్కగా కథ పురాణ కథలన్నీ కూడా ఫిక్స్ చేసి పెట్టాడు నీ పరమేశ్వర బలాధ్యమేనా నిష్క్రష్టం శక్య నిశ్చకర్ష అంటే పైకి పీకి వేశాను అని అర్థం యముడు పరమేశ్వరుణ్ణి బలంగా అలాగ పైకి ఓడపీకగలడా యముడు ఈశ్వరుణ్ణి అది సంభవము కాదు తేనా తత్ర సంసారీ అంగుష్టమాత్రో నిశ్చిత కాబట్టి మహాభారతంలో అయితే మటుకు ఖాయంగా సంసారియే అంగుష్టమాత్రుడు సంసారియే అక్కడ ఏమి ఈశ్వరుడు కాదు అక్కడ సందేహం ఏం లేదు సందేహం లేనిది దృష్టాంతంగా ఇవ్వాలి అక్కడ మళ్ళీ దృష్టాంతుడి దగ్గర సందేహం అయితే దీనికి సాక్ష్యం ఎలా అవుతుంది అక్కడ సందేహం లేదు అక్కడ సత్యవంతుడనే సంసారయే అక్కడ అక్కడ అదృష్టమాత్రుడుగా వర్ణింపబడ్డాడు తప్ప పరమాత్మయ్య శంకయే లేదు అక్కడ ఏ విధంగా అదృష్టమాత్ర అంటే సంసారి చెప్పబడినాడో ఇక్కడ కూడా ఈ కఠోపనిషత్తులో కూడా సంసారే చెప్పబడవలేము పైగా యముడు అక్కడా ఇక్కడ సమానం కూడా అది ఒక ఎడిషనల్ పాయింట్ అని అని ఒక పూర్వపక్షం ఇక్కడ వరకు శంకరులు క్లీన్ ఇంకీ ఆయనకి దెయ్యం ఆవేశించింది అని వీళ్ళ సిద్ధాంతం విచ్చేమం ప్రాప్తే భ్రూమ సో ఈ విధంగా పూర్వపక్షాన్ని మీరు పెట్టుకున్నప్పుడు దీనిపై మేము సిద్ధాంతాన్ని చెప్తున్నాము ఏమిటి సిద్ధాంతం అంటే ప్రమిత బ్రహ్మ సూత్రం చెప్తున్నాను నేను ప్రమిత బ్రహ్మ ఆ పరిమిత పరిమాణము కలిగినట్టుగా చెప్పబడిన ఆ పురుషుడు బ్రహ్మయే శబ్దేవా దీనికోసం మీరు ఏవా అంటే అర్థం ఏంటంటే మీరు లింగము మొదలైన హేతువులను వెతుక్కోనక్కర్లేదండి ఆ ఉపనిషత్ శబ్దమే సత్సాలు దాని చేతనే విషయమంతా సెటిల్ అయిపోతుంది అని ఆ సూత్రానికి అర్థం అదే చెప్తున్నారు ఆయన పరమాత్మ అయమంగుష్టమాత్ర పరిమిత పురుష భవితుమర్హతి అక్కడ ప్రమిత అనే సూత్రపదానికి పరిమిత అని నేను అర్థం రాస్తారు మీకు తెలియడం కోసం పరిమాణవాన్న అల్లా అల్లా కాకుండా ప్రమిత పరిమిత సో పరమాత్మయే అంగుష్టమాత్ర పరిమాణముగలవాడిగా చెప్పబడిన పురుషుడు పఠోపనిషత్తులో మహాభారతం గురించి చెప్పట్లా మహాభారతం పూర్వపక్షానికి దృష్టాంతం ఆ కథ వీరి వేరే సంగతి దాని గురించి కూడా వస్తుంది ప్రసంగం సో ఆ సూత్రంలో అంగుష్టమాత్ర పురుష అని శృతిలో చెప్పబడిన పురుషుడు పరమాత్మయే తప్ప మరొకటి కాదు ఎందువల్ల కస్మాత్ ఎందువల్లండి అంటే ఏవాన అని అక్కడ పెట్టారు ప్రమిత బ్రహ్మ ఏవా శబ్దాత్తికి పెట్టలేదు ప్రమిత బ్రహ్మ ఏవ అంగుష్ట పరిమాణము కలిగిన పురుషుడు బ్రహ్మయే ఎందువలన శబ్దా నేను ఇందాక ఏమన్నాను శబ్దాత్ ఇక్కడ పెట్టాను అలా కాదు ఏమిటి శబ్దము ఈశానో భూత భవ్యశ ఇది అదిగో ఆ శబ్దం ఆ మంత్రంలో ఏమనుందంటే ఈ అంగుష్టమాత్ర పురుషుడు భూతవర్తమాన భవిష్యత్తులకి మాస్టర్ అని ఉంది భూతవర్తమాన భవిష్యత్తులకి మాస్టర్ సంసారీయా పరమాత్మయ పరమాత్మ ఆ శబ్దాన్ని అనుసరించి పరమాత్మయే సిద్ధాంతేనో ఉపక్రమ సిద్ధాంతం చెప్పేస్తారు ముందు మరి శంకలు ఇవ్వకుండా ఉన్నాయి కదా పరపక్షం వాళ్ళు పెట్టుకున్నది రెండు శంకలు ఉన్నాయి ప్రధానంగా ఒకటి పరిమాణము అంగుష్టమాత్ర పరిమాణము అది అంత పరమాత్మ సర్వవ్యాపకుడు కదా అది ఒక అభ్యంతరం రెండవది స్మృతి మహాభారతంలో కథ ఈ రెండే అభ్యంతరాలు ఈ పురుషుడు పరమాత్మయే అని చెప్పడానికి రెండే అభ్యంతరాలు ఆ అభ్యంతరాల్ని మొట్టమొదట ఎత్తుకోరు వాటిని తర్వాత సాల్వ్ చేస్తారు ఇది పద్ధతి ఎప్పుడైనా ఎదలవాడు మీద దండయాత్ర చేశారనుకోండి మీరు అన్నీ విని అవన్నీ నోట్ చేసుకుని పక్కన పెట్టుకుని మీ ముందు మీ పక్షాన్ని మీరు చక్కగా ప్రతిపాదించుకోవాలి ప్రతిపాదించుకుని ఇగో ఇది సిద్ధాంతము అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను పరిశీలిస్తాను అని ఒకదాని ఒకటి తీసవతలు వారే అది అది పద్ధతి అంతేగాని వాడు అన్న ప్రతి మీరు ఎదురు చెప్పుకుంటూ పోతే ఇట్ ఓంట్ హెల్ప్ రామ్దేవ్ బాబా గారికి గవర్నమెంట్కి అలాగే అయింది సమస్య నా హన్య పరమేశ్వరాత్ భూతభవ్యశ నిరంకుశమీషిత వాళ్ళకి అంగీకారం అయిపోయిందండి రామదేవ్ బాబా గారికి గవర్నమెంట్కి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పాయింట్స్కి ఎస్ అన్నారు టెన్ ఆఫ్ ది పాయింట్స్ టు బి డిస్కస్డ్ అన్నారు వాళ్ళకేమీ అబ్జెక్షన్ ఏం లేదు నల్లధనం ఉండకూడదు అని ఆయన అంటారు అవునంటాడా ఉండాలంటారా మన్మోహన్ సింగ్ గారు నల్లధనం ఉండాల్సిందే అంటాడా కాబట్టి వాళ్ళకి సెటిల్మెంట్ వచ్చేసింది అయితే అది చెడిపోయి కారణం ఏమిటి ఎద్రవాడు చెప్పి మాట విని ఉత్సాహం ఇటు లేదు వాళ్ళు చెప్పే మాట విని ఓపిక ఈనికి లేదు ఈయనదో మోనో లాగ్గు వాళ్ళదో మోనో లాగ్గు దాంతో అహంకారాలు అడ్డొచ్చేసి అది పాడేది అహంకారాలను పక్కన పెట్టి కొంచెం ఆబ్జెక్టివ్గా కన్సిడర్ చేసుకోగలిగితే అంత సుఖాంతమే చాలా దురదృష్టకరమైన విషయం సో ఈశానో భూత భవ్యస్యా అని ఉందే ఈ పురుషుడు భూత భవిష్యత్ వర్తమానములకు మాస్త అని ఉంది అంటే ఎవరండి వాడు ఈశ్వరుడండి పరమాత్మ అయిపోతాడు వీడు జీవుడు భూత భవిష్యత్ వర్తమానములకు వశుడై ఉంటాడు తప్ప మాస్తరే ఉండడు కాబట్టి పరమాత్మే ఆ ఒక్క మాట చాలు నహ్యన్య పరమేశ్వరాత్ భూతభవ్య నిరంకుశమీషిత పరమేశ్వరుని కంటే భిన్ భిన్నుడు అంటే జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా ఉండే జీవుడు భూత వర్తమాన భవిష్యత్తులకు నిరంకుశంగా అంటే ఎటువంటి ఆటంకి అడ్డంకి లేకుండగా కమాండ్ చేయుట ఈశ్వ శాసించుట అనేది ఈశ్వరుడికి తప్ప ఇంకో జీవుడుకు సంభవము కాదు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడే చెప్పబడుతున్నాడు ఇంకా ఇంకా శబ్దమే ఇంకో శబ్దం ఉంది అదేమిటో తెలుసిన ఇది ప్రకృతం పృష్టం ఇహ అనుసంధాతి అది ఇది ఏ అంటున్నాడు అది ఇది ఏ అంటే అది అంటే నువ్వు దేని గురించి ప్రశ్నించావో అది ఇది ఏ నేను చెప్పినది ఏ అంటున్నాడు ఈయన చెప్పింది ఏమిటి అంగుష్టమాత్ర పురుష అది ఇది అదేమిటి అన్యత్ర అంటే ఏదైతే కాలమునకు అతీతమైనటువంటి పరమాత్మయో దాన్ని గురించి ఆయన ప్రశ్నించాడు నువ్వు ప్రశ్నించిన అది ఇదియే అని అనుసంధానం చేస్తున్నాడు దాన్ని దీన్ని ఏకం చేస్తున్నాడు దాన్ని బట్టి కూడా ఈ అంగుష్టమాత్ర పురుషుడు జీవుడు కాదు ఆయన జీవుడి గురించి ప్రశ్నించలేదు జీవుడి గురించి ఏం ప్రశ్నిస్తాను జీవుడి గురించి ఏం ప్రశ్నిస్తాడు జీవుడు ఎప్పుడూ కామనలతోటి భయాలతోటి ఏడుస్తూ ఉంటాడు వాడు ఇంక వాడి గురించి ప్రశ్నించే ఉన్నాయి పృష్టంచేహ బ్రహ్మా సో ఈ ప్రకరణంలో అది ఇదే అన్నప్పుడు అది అడుగబడినది ప్రశ్నించబడినది బ్రహ్మ బ్రహ్మ గురించి ప్రశ్న అన్యత్రధర్మాదన్యత్రధర్మాత్ అన్యత్రస్మాత్ అన్యత్రూతావ్యా ఎత్తత్ పశ్యసి తద్వదీ చూడండి ఎత్తత్ పశ్యసి తద్వధ నువ్వు దేనినైతే చూస్తున్నావో అంటే నీకు దేని గురించి ఒక క్లియర్ విషన్ అండ్ అండర్స్టాండింగ్ ఉందో అది చెప్పు అంటున్నాడు అంతేగాని ఎత్తపసి తద్వద అని అంటలేదు నువ్వు ఏదైతే నే కంఠస్థం చేసి పెట్టుకున్నావో అది నాకు వల్లించి చెప్పు అని అంటలే ఇప్పుడు కంఠస్థం చే ఇప్పుడు నేను ఒక మంత్రం కంఠస్థం చేశాను అది మీకు చెప్పేస్తాను అలా చెప్తే పనికి రాదండి ఎవరికి నచికేతసుడు నచికేతసుడికి ఎలా కావాలి ఎత్త పశ్చేసి నువ్వు చూస్తున్నావా నీకది సాక్షాత్కరింగా చూడడం అంటే కళ్ళతో చూడడం కాదు నీకది సాక్షాత్కరిస్తోందా విషం ఆ విషం నీకున్నట్లయితే అది నాకు చెప్పు అని అన్నాడు ఆయన ఆ సరే చెప్తానంటాడు ఆయన ఎందుకని ఆ విషం ఆయనకు ఉన్నది ఇం వేదాంతం విషం లేకుండా పాఠం చెప్తే చాలా అసందర్భంగా ఉంటుంది విషంతో చెప్పాలి విషం లేనివాడు ఏం చెప్తాడు పాఠం అక్కడికి ఊరికి చిలక పలుకులు పలుకుతాడు ఆ చిలక పలుకులు కూడా తప్పులు కానీ చిలక పలుకులనైనా స్పష్టంగా ఉంటే అదొక సమస్య ఏమిటి దేన్ని ఏది చెప్పుకుంటున్నాడు అంటే యత పశ్చిసి తద్వద ఏది అన్యత్ర ధర్మాదు అన్యత్ర అధర్మాలు నువ్వు ధర్మాధర్మాల కథ చెప్పద్దు ఎందుకంటే ధర్మాధర్మాలు మాకు తెలుసు యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతాడు ధర్మము హింస చేస్తే అధర్మము నరకారికి పోతాడు ఈ కథ అంతా నాకు తెలుసు అది ఎందుకంటే అతను వేదం చదువుకున్నత నచ్చకేతడు అప్పుడే యజ్ఞం పూర్తే అప్పుడే వచ్చాడు యజ్ఞం పూర్తే వచ్చాడు యజ్ఞంలో పెద్ద యజ్ఞం ఏదో అతిరాత్రమో ఏదో పదిహేను యజ్ఞం అదంతా సక్రమంగా పూర్తి చేసుకుని దక్షిణాల సమయంలో అంటే అంతా అయిపోయింది ఆవభుత స్నానం కూడా అయిపోయింది ఆ టైంలో వచ్చాడు కాబట్టి అతనికి నీకు నేను ఈ యజ్ఞం చేస్తే ఆత్మ వస్తున్నా ఈ కథను మేమే చెప్పదు నాకు తెలుసు అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మా ధర్మాధర్మములకు అతీతంగా ఉన్న ఒక ఆత్మతత్వము అది నీకు తెలుసా నువ్వు దాన్ని ఎరుగుదు ఆ ఎత్త అది ఒకటి అన్యత్రాస్మాత్ కృతాకృత కర్మ కృతము ఆల్రెడీ చేసిన కర్మలు ఇంకా చెయ్యని కర్మలు చేసిన కర్మల వల్ల కలిగే ఫలాలు చేయని కర్మల వల్ల వచ్చే ప్రత్యావాయాలు చేయాలి చేయకపోతే ప్రత్యవాయం ఈ సమాచారం నువ్వేమీ నాకు చెప్పద్దు ఈ కర్మ సంబంధము లేని ఆత్మతత్వం వీటికి అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని చెప్పు భూతకాలము భవిష్యత్ కాలము ఈ కాలప్రవాహంలో ఉన్నటువంటి ప్రపంచం గురించి నువ్వు నాకు చెప్పద్దు అన్యత్ర భూతాచ భవ్యాచ్య అది కావాలి అది నువ్వు చూస్తే నాకు కావాలి ఎత్తస్ పశ్చిసి తద్వారా కఠోపనిషత్తులాంటి గ్రంథమే లేదన్నా అత్యద్భుతమైన ఉపనిషత్తు అంత అందమైన ఉపనిషత్తు అదే కానీ కోట్లేదు సో దానిని చెప్పవలసింది అని ఆయన కోరాడు ఆ కోరిక మేరకు చెప్తున్నాడు చెప్తూ ఏతద్వైత అంటాడు అంటే ఇప్పుడు ఈ అంగుష్టమాత్ర పురుషుడు ధర్మాధర్మములకు కృతాకృతములకు భూత భవ్యములకు అతీతమైన పరమాత్మ అవుతాడా లేకపోతే జీవుడు అవుతాడా జీవుడు వీటన్నిటికీ అంతర్గతంగా ఉంటాడు శబ్దాదేవా ఇతి అభిధాన శృతేరేవా అవున ఇప్పుడు ఏవాన్ పుట్టుకొచ్చి శబ్దానికి పెట్టారు అంటే ఏవాన అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు ఈశాన ఇది పరమేశ్వరోయం గమ్యత ఇర్థ ఆ వెనక్కి పెట్టాలి ఈశాన ఇది శబ్దాదేవా ఈశానుడు అనే వలననే ఆ శబ్ద శబ్దము అంటే అభిధాన శృతి అభిధానము అంటే ముఖ్యార్థం అభిధ లక్షణ వ్యంగ్యము అనే కదా అంట్లో అభిధ ముఖ్యార్థం డెసిగ్నేషన్ సో యూ డెసిగ్నేటెడ్ యాజ్ సచ్ ముఖ్యార్థం వేదంలో లక్షణ తీసుకోరు వాళ్ళు వాళ్ళు అభిధే కాబట్టి ఉపనిషత్తులలో లక్షణ స్వీకరిస్తారు వ్యంగ్యాన్ని వీళ్లు ముట్టుకోరు కవులకి వ్యంగ్యం కావాలి అంచేతనే కవులు వాళ్ళు వేదాంతం తెలియదు వాళ్ళు వాళ్ళు ఏమో పద్యాలు అవి చెప్తారు చాలా పద్యాలు అలాగా అలవోకగా చెప్తారు వాళ్ళు వేదాంతం మటుకు తెలియదు కాబట్టి వాళ్ళు వేదాంతాన్ని చదువుకోవాలి లేకుంటే అలా వదిలిపెట్టేయాలి అలా ఎందుకంటే వాళ్ళ ధోరణి అది వేదాంతానికి ఆటంకం కలిగిస్తుంది వాడు ఊహాపోహలు చేసుకుంటూ పోతాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని ఓరతూపులు చూస్తున్నాడు అంటాడు అక్కడ కళ్యాణం అవుతూ ఉంటాడు కాబట్టి వాడు వేదాంతానికి వాడు మరికి రాదుకోవాలి వేదాంతాలు ఎందుకంటే ఆ యజ్ఞం అంతా ఇక్కడ పెట్టాడనుకోండి ఇక్కడ వాక్యశాస్త్రం అంతా కూడా కలగమల అయిపోయి పాడైపోతుంది ఆయన వాళ్ళ దూరు చూస్తున్నారు వాళ్ళని చూస్తే ఆశ్చర్య వస్తుంది అది వెళ్ళిపోతుంది ఆశ్చర్య వేస్తుంది స్పీక్ లైక్ దాట్ ఆశ్చర్య వేస్తుంది ఎందుకంటే ఏది నువ్వు చూసుకున్నావో ఏది నీకు క్లియర్ క్లారిటీ ఆఫ్ విషన్ ఉందో అదే మాట్లాడగలగాలి క్లారిటీ ఆఫ్ విషన్ లేని దాన్ని నువ్వు ఎలా మాట్లాడేస్తావా అంటే అలా కల్పించేసి మాట్లాడేసేస్తా ఉంది సో ఇక్కడ ఈశాన అనే అభిధాన శృతి ఉన్నది ఈశ్వరుడు స్వయంగా పదమే చెప్తోంది చెప్ంటే నువ్వేమో ఇంకా పరమాత్మే తప్ప జీవాత్మకా అవి ఆ సూత్రం చెప్పాడు రెండు పూర్వపక్షం కథం పునః అవతారిక కథం పునః సర్వగత పరమాత్మన పరిమాణోపదేశ సిద్ధాంతమైన తర్వాత రెండు అబ్జెక్షన్స్ ఉన్నాయి రెండు మొదటి అబ్జెక్షన్ టేకప్ చేస్తున్నాడు అరే పరమాత్మ సర్వగతుడు సర్వవ్యాపకుడు ఆయనకు పరిమాణం ఎలా ఉపదేశించటం కుదురుతుంది అంగుష్టవంతుంటాడు అని ఎలా కుదురుతుంది అనే ప్రశ్న ఇత్రూమ అనే శంకకి మేము సమాధానం చెప్తున్నాము సూత్రం హృద్యపేక్ష మనుష్యాధికారత్వా నిజానికి ఈ సూత్రం నుంచే దేవతాధికరణం క్రియేట్ అవుతుంది మనుష్యాధికారం మనుషులకు అధికారము అనగానే మరైతే దేవతల మాట ఏమిటి అని దేవతాధికరణం నిర్మాణం అవుతుంది కాబట్టి ఇది లాజికల్ కరాలది లాజికల్ సీక్వెన్స్ ఏమిటంటే ఈ అధికరణం అయిన దేవతాధికరణం చదవడం లాజికల్ సీక్వెన్సెస్ మీరు కొత్త ఉపనిషద్వాక్యాలు ఏముండవు ఇదే కఠోపనిషద్ వాక్యాలే అక్కడ ఉంటాయి ఇంకా వేరే ఉపనిషద్ వాక్యాలు ఉండవు కాబట్టి మీరు ఇంకో ఉపనిషత్తు చదవలేదు కాబట్టి అది చదవడం కూడదు అనేటువంటి శంక కూడా అక్కర్లేదు కానీ పెద్ద అధికరణం దేవతాధికరణం దీని లాజికల్ సీక్వెన్స్ అనమాట ఈ సూత్రంలో రెండు అంశాలున్నాయి మొదటిది హృద్యపేక్షయా తు తూ అంటే పూర్వపక్షాన్ని నిరాకరిస్తున్నారు పూర్వపక్షం కదా ఏమండి పరమాత్మని అంత సర్వవ్యాపకుడైన ఆయన్ని అంగుష్టమాత్రుడని ఎలా అంటారండి అంటే అని పూర్వపక్షం వేస్తే తు ఏం తెలియ ఆ మాత్రం తెలుసుకోలేవా విను మీ పూర్వపక్షం తీసి పక్కన పెట్టు హృది అపేక్షయా హృదయాన్ని మనస్సులో పెట్టుకుని అలా చెప్పామయ్యా అని పూర్వపక్షాన్ని నిరాకరించారు ఓకే హృద్యపేక్షగా హృదయమునందు అని చెప్తున్నాం హృదయమునందు ప్రకాశిస్తున్న పరమాత్మ అని చెప్పేప్పుడు ఆ ఏ అధిష్టానంలో ప్రకాశిస్తున్నాడో పరమాత్మ దాన్ని దాని మనస్సులో పెట్టుకుని దాని అపేక్ష చేత అని చెప్పాం పోయిందా పూర్వపక్షం ఇంకా అక్కడికి అయిపోయిందా సూర్యుడు కొండలో ఉన్నాడు అంటే ఆ సూర్యుడు వచ్చి కొండలో కూర్చున్నాడనా కాదు అక్కడ నీళ్లలో ఉండే ప్రతిబింబాన్ని మనస్సులో పెట్టుకుని చెప్పాం అక్కడికి పూర్వపక్షం అయిపోయింది అయితే దాని మీద ఇంకో అబ్జెక్షన్ వస్తుంది ఏమని మొత్తం నేను యాంటిసిపేట్ చేసి చెప్తున్నా మీకు అబ్జెక్షన్ ఏమనంటే సకల ప్రాణుల హృదయం పరమాత్మ కేవలం మనుష్యునికి మాత్రమే హృదయంలో లేడు దోమకి చేమకి కూడా హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనిషి హృదయమే అంగుష్ట మాత్రం ఉంటుంది ఇతర ప్రాణుల హృదయాలు అంగుష్ట మాత్రాలు ఉండవు కొన్ని ప్రాణులకి హృదయం ఉండదు ఇప్పుడు సముద్రంలో ఈ జెల్లీ ఫిష్ ఉంటుంది దానికి హృదయం ఉండదు దానికి స్కిన్నే అన్నీ దానికి కళ్ళు అవి ఏముండవు ఆ జెల్లీ ఫిష్కి హృదయం లేని ప్రాణు ఉంటుంది అక్కడ మరి పరమాత్మ లేడంటావా హృదయం అంటే గుండెకాయ అంటే కాదండి ఇది మనుష్యుల కోసం చెప్పాము